है कभी कभी नाम उपमश्रवस्तमं गणपतिवामहे कवकवीनावस्तम ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आन शृण्वन्नोतिदनम श्रीमहागणाधिपत नम सदाशिवरंभा शंकरचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ओं सहनावतु सहनौधुन సహ వీర్యకరవైస్వధీతం స్విషావై ఓ శాంతిశాంతి ఓమిష్యం అభితంత్రం హి అభిధే ఇదం इत्युच्यते। ओंकारुच्य अभिधान अभिधेय रचक वा, अभिधान वाचक ना अभिधेय वाच्य रूपम जगत् प्रति पदार्थमू केवलमूकू రూపం కంటే వేరే ఏం లేదు దాని వస్తువు వస్తుత అది సత్త అఖండ సత్త ఆ సత్త ఎందే సమస్త జగత్తు భాషిస్తుంది సో ఇప్పుడు సినిమా తెర మీద ఉన్నటువంటి బొమ్మలు అవి రూపములు అంటారా పదార్థములు అంటారా రూపములే పదార్థం వస్తువు ఒకటే ఉంది అక్కడ అదేమిటిది ప్రకాశము ప్రకాశం అనే వస్తువును మినహాయించి రెండో వస్తువు లేదు మరి అయితే అవన్నీ కనబడుతున్నవి అవన్నీ రూపములు రూపము నామము ఒక రూపం కనబడుతుంది ఇది హీరో ఇంకో రూపం కనబడుతుంది ఇది హీరోయిన్ మరో రూపం కనబడితే ఇది చెట్టు ఇంకో రూపం కనబడితే ఇది నది అనే ఆ విధంగా మీకు సినిమా తెర మీద కనబడి అన్నీ రూపాలే ఒక రూపము ఆ రూపానికి సంబంధించి ఒక నామము నామమును విడిచి రూపము ఉండదు ఎ రూపము అంటే థాట్ సో ది వరల్డ్ ఇన్ విచ్ యూ లివ్ ఈజ్ ప్యూర్లీ ఏ మెంటల్ వరల్డ్ ఇట్ ఈజ్ ప్యూర్లీ మెంటల్ ఇట్స్ అ సైకిక్ లైఫ్ ఇట్ ఈజ్ కాబట్టి సో నెక్లెస్ ఈజ్ అ సైకలాజికల్ ఇట్ ఈజ్ సైకిక్ థింగ్ ఇట్ ఈస్ is. నాట్ నెక్లెస్ అలాగే ఏదైనా అంతే సో మీరు జగత్తు దృష్ట్యా చూసుకున్నట్లయితే ఆ ఆ అఖండ సత్త ఎందు ఎగ్జిస్టెన్స్ అఫ్ సల్యూట్ అండ్ అన్లిమిటెడ్ దాని ఎందు లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇట్స్ ఆపోజిట్ ఎప్పుడూ ఆపోజిట్ ఉంటుంది సో రెండు కూడా అంటే భావము అభావము పరిచ్ఛిన్నమైన భావము దాని కౌంటర్ పార్ట్ అభావము ఘటము అంటే ఒక పరిచ్ఛిన్నమైన భావము భావము అంటే ఉనికి సో ఒక ఘటాకారముగా పరిచ్ఛిన్నమై ఉన్నటువంటి ఉనికి వెంటనే దాని కౌంటర్ పార్ట్ ఘటము యొక్క అభావము ఈ భావాభావములు రెండింటికి కూడా మూలమునందు ఆధారంగా ఉండేటువంటి ఏ అఖండ సత్త ఈ ఖండములతోటి సంబంధము లేని సత్త ఏదైతే కలదో అది ఏ వస్తువు దానికి నామం ఉండదు రూపం ఉండదు దాన్ని వర్ణించడం కుదరదు అది కేవలము చైతన్యము అది మీ స్వరూపము దాని గురించి పెద్ద చెప్పేటువంటిది లేదు ఆ అఖండ వస్తువు నందు బ్రహ్మ అంటారు అది ఆత్మ అదే ఇక్కడ ఫోకస్ అయినప్పుడు ఆత్మ అనబడుతుంది సో ఆ బ్రహ్మయందు ఈ జగత్ అంతా ఈ జగత్తు అనగానేమి నామరూపములు జగత్ అంటే నామరూపాలు చిత్రం ఏమంటే మీరు లోతుగా మీరు పరిశీలించండి ఏ చైల్డ్ ఒక చిన్న శిశువు ఉందనుకోండి శిశువు ఘటాన్ని ఎరగదు అండ్ ఘటము అనే పదాన్ని కూడా తెలుసు తెలియదు శిశువు ఏ క్షణంలో అయితే ఘట రూప జ్ఞానము శిశువుకు కలుగుతుందో ఆ క్షణంలో ఘటము అనే పదము కూడా తెలుస్తుంది చిన్నపిల్లలకి థాట్స్ ఉండవు అంచేతనే వాళ్ళకి లాంగ్వేజ్ ఉండదు దే డోంట్ హ్యావ్ లాంగ్వేజ్ అండ్ దే డోంట్ హ్యావ్ థాట్స్ యాజ్ the thoughts grow the language grows where you can see a chain ida amma ne thought develop ka ga ne amma ne language pakka ne untu rendu samanam ga develop avutha and a motthamada word de a tarvata naa naa allate father ni uddeshinchi dad ane oka thought oka some thought he dad evto swaroopa inka baga tarvata telustundi but some thought so thalli cheptundi he is your dad so some idea is somebody is smiling and uh, so is exuding love and affection so a child can sense love it can sense uh disharmony kada na oka vitreka bhavam unte danni kuda child sense chegunu aa purva janma samskaram antundi kabatti vid evado kontha prema premana karamurustunnadu so anukoolanga unnadu and uh, that fellows the uh, a word is also given to the child that so a thought and a word అండ్ పిల్లలకి థాట్స్ తక్కువ ఉంటే లాంగ్వేజ్ తక్కువ ఉంటుంది థాట్స్ అసలేకుంటే దే విల్ బి నో లాంగ్వేజ్ లాంగ్వేజ్ అండ్ థాట్స్ దే గ్రో సైమిల్టేనియస్ దట్ ఈజ్ అ సైమిల్టేనియస్ గ్రోత్ అంచేతనే నామము రూపము దే కెనాట్ బి సెపరేటెడ్ అండ్ ఈ రూపము ఈ రూప ప్రపంచము అంటే రూప అదంతా కూడా మనస్సు ముందే ఉంటుంది ఇట్ షైన్స్ ఇన్ ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ దాన్ని చిదాకాశము చిత్తాకాశము సో ద స్పేస్ ఇట్స్ ఎ కాన్షియస్నెస్ అనే స్పేస్లో ప్రకాశిస్తూ ఉంటుంది డ్యా ఘటము అని ఉందనుకోండి ఘటము అదొక విశిష్టమైన రూపము దానికి ఏదో కొంత వాల్యూము స్పేషియల్ టు స్పేషియల్ కన్ఫిగరేషను సో ఇవన్నీ కూడా ఆ చిదాకాశంలో చైతన్యంలో ప్రకాశ చిత్తాకాశంలో ప్రకాశిస్తూ ఉంటాయి ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ దాంట్లో ప్రకాశిస్తూ ఉంటాయి అలా ప్రకాశించినప్పుడు వెంటనే ఒక నామంతో సహా ప్రకాశిస్తారు ఇప్పుడు మీరు ఇంటి దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని ఘటమును భావన చేసి ఘట శబ్దము నాకు ఘట రూపమునకు భేదముందేమో గమనించండి ఎందుకంటే ఘటహ అనగానే ఆ చిదాకాశంలో ఇమీడియట్లీ ఒక రూపము ఒక ఐడియా ఫ్లాష్ అవుతుంది దట్ ఐడియా is associated with that sound or with that name. Therefore, nāma rūpa mula nu vedadi uta samhavamu kaadu. So, indi kante nāma rūpa mulu rundu koda tevalamu a space of consciousness, they shine. Like even the entire universe is in the physical space. Similarly, the entire world of names and forms in which you live is ఇన్ ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ స్పేస్ అంటే అది ఆ వర్డ్ అలా వాడాను ఆ కాన్షియస్నెస్ యొక్క విస్తృతి ఎందు ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి ఆ ప్రకాశం యొక్క స్వరూపమేమనగా నామరూపములు మాత్రమే కాబట్టి నామాన్ని విడిచి రూపము లేదు ఇప్పుడు మీరు గమనించండి కులాలుడు కులాలు అంటే కుమ్మరివాడు పోయి మట్టి ముద్దవాడి చేతిలో ఉంది ఇప్పుడు వాడి మనస్సులో మొట్టమొదట ఘటహ అనే నామము స్ఫురిస్తుంది వాడి పైకి అనవసానకపోవచ్చు మొట్టమొదట ఘటహ అనే నామము స్ఫురిస్తుంది నామము స్ఫురించడంతో బాటుగా ఘట రూపం కూడా స్ఫురిస్తుంది తన హృదయంలో స్ఫురించిన రూపానికి బయట ది సోకాల్డ్ ఔట్సైడ్ హీ గివ్స్ ఏ షేప్ ఇట్ ఈస్ ఔట్ సైడ్ విత్ రిఫరెన్స్ టు ది బాడీ ఐడెంటిఫికేషన్ అదర్వైజ్ దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇన్సైడ్ అర్ఔట్ సైడ్ మీరు బాడీని కూడా బాడీ ఈజ్ ఆల్సో అవుట్ టు ది కాన్షియస్నెస్ ఆర్ ది పార్ట్ ఈజ్ ఆల్సో ఇన్సైడ్ టు ది కాన్షియస్నెస్ దిస్ వేఆర్ దట్ అని వెళ్ళండి అలాంటి ఆ విషయం సో అవుట్ సైడ్ ఉన్నట్లుగా భాషించేటువంటి ఆ మట్టి ముద్దయందు వాడు రూపాన్ని దర్శిస్తాడు ఇప్పుడు ఆ ఆ రూపాన్ని దర్శించాలంటే ఆ నేత్రేంద్రియము మనస్సు ఉంటూ ఉండగానే ఆ మట్టి ముద్దలో he brings out a change change in what what mudalo kind of change what kind of change he brings out but mudda avastu ro mana marpushna athe vastu avastu ro marthane untunda marpu avasthunda batti okka swaroopam edo alage untu dani baru entunda athe alage untu dani e rakamaina marpu ra dantlo mari em vastundi marpu ante the spatial distribution lo marpu under అండ్ ఆ వచ్చిన మార్పు ఇట్ విల్ హ్యావ్ ఏ ఏ టైమ్ కన్ఫిగరేషన్ ఆల్సో ఏ టైమ్ స్కేల్ సిచ్యువేషన్ ఆల్సో ఆ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే గలదో దట్ ఈస్ దేర్ ఫర్ ఎ గివెంట్ జ్యురేషన్ ఆ ఘటము అనే ఆ కారము కొంతకాలం ఉంటున్న తర్వాత ఉండదు దేని ఫర్ ఉన్న వస్తువులో మార్పు ఏం లేదు ఆ వస్తువు యొక్క ఆ వస్తువుని స్పేస్ టైమ్ అనే ఇంతకుముందు దాన్ని బి చూశాడు ఇప్పుడు మళ్ళీ చూశాడు ఆ రెండు చూపు ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి భేదం సపోజ్ ఆ చూసేవాడు లేడనుకోండి బయట భేదం ఏమైనా ఉందా భేదం ఆ చూసేవాడు ఉండాలి ఎటువంటి చూసేవాడు ఉండాలి ఘట సంస్కార విశిష్టమైన ద్రష్టు ఉండాలి ఘట సంస్కారంతో కూడిన ద్రష్టు ఉండాలి లేకపోతే భేదం ఏమీ ఉండదు అదే అక్కడ ఒక క్షేమో లేకపోతే దోమో లేకపోతే ఉందనుకోండి దానికి ఘట సంస్కారం లేకపోతే ఇట్ సెన్సెస్ ఎ బాల్ ఆఫ్ వెట్ క్లే వట్ ఇట్ డజన్ సెన్స్ ఎ పార్ట్ పార్ట్ని సెన్స్ చేయాలి అంటే సంస్కారం ఉండాలి కాబట్టి అంచేతనే సీ వాట్ యు నో యూ డూ నాట్ సీ వాట్ యూ డు నాట్ నో అంచేత నామరూపాత్మకమైన ప్రపంచమంతా కూడా వేర్ ఇట్ ఎగ్జిస్ట్ ఇట్ ఎగ్జిస్ ఇన్ ది మెంటల్ స్పేస్ ఇన్ ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చిన కర్మ ఏమిటంటే దేహాభిమానము దృఢంగా ఉన్నప్పుడు ఈ దర్శనము కొంచెం కష్టం అవుతుంది ఎంతసేపు నేననేవాడిని ఇక్కడికి పరిమితమై ఉన్నాను కొండ బయట ఉంది అని ఈ దృష్టితోటి ఆ యాంగిల్లో చూస్తున్నంతసేపు మీకు ఈ పాయింట్ కష్టం అవుతుంది యు హెవ్ టు డిసోసియేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫిజికల్ బాడీ అండ్ యూ హెవ్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దట్ కాన్షియస్నెస్ ఇన్ విచ్ ద ఫిజికల్ బాడీ ఆల్సో అపియర్స్ జస్ట్ లైక్ ఎ పార్ట్ ఇది కూడా ఒక పార్టే ఇది దీనికి ఘటనే పేరు సో ఆ కాన్షియస్నెస్లో సర్వనామరూపములు దర్శనమిస్తూ ఉంటాయి ఎనీవే సో అభిధానము లాంగ్వేజ్ అభిధేయము థాట్ దే ఆర్ నాట్ టూ థింగ్స్ నామము రూపము దే ఆర్ నాట్ టూ థింగ్స్ ఇన్ఫ్యాక్ట్ ది లాంగ్వేజ్ ద థాట్ డిపెండ్స్ అపాన్ ది లాంగ్వేజ్ విథౌట్ ఎ లాంగ్వేజ్ యూ కెనాట్ హ్యావ్ ఎ థాట్ లాంగ్వేజ్ ఉండాలి కొంతమంది అడుగుతారు మిమ్మల్ని ఏమంటే మీకు కళ వస్తే కళ మీరు ఇంగ్లీష్లో కలగంటారా తెలుగులో కలగంటారా అని అడుగుతారు మీరు ఎప్పుడైనా ఆలోచించండి మీ కళ ఇంగ్లీష్ కళ ఇంగ్లీష్లో ఉంటుంది కళ్ళ భాషలో అది ఉంటుంది కదండీ ఇంగ్లీష్ కళ తెలుగు కళ భాష ఉంటుంది కదండి కల్లో వాళ్ళు మాట్లాడతారు మీరు మాట్లాడతారు దెబ్బలాడుకుంటారు కళ్ళో తిట్టుకుంటారు ఇవన్నీ ఉంటాయి కదండి కల్లో aha ade i velli uttaiga ya bhashalo uttai telugu <laughs> bhasha sanskrita bhasha english bhasha ha mother tongue ade also mother tongue define cheyadaniki deenni vaadachu meeku kalalo ye bhasha untundo danni mother tongue ga teesukochu anyway so what i mean is the the idea under the language they are intrinsically associated with each other it's a great principle and has to carefully understand it so అభిధానతంత్రం అభిధేయం ఘటము అనేది ఆ ఘట నామం కంటే భిన్నంగా ఏమి ఇట్స్ ఎన్ ఐడియా ఘటము ఇడ్లీ ఇస్ ఎన్ ఐడియా అండ్ ఫోర్ ది ఐడియా ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ నేమ్ ఇన్ ఎ లాంగ్వేజ్ ఇట్స్ ఎన్ ఐడియా నథింగ్ మోర్ దాన్ దట్ వస్తు ఎల్స్ వస్తు సంథింగ్ ఎల్స్ ఎనీవే అభిధానతంత్రం హి అభిధేయం కాబట్టి इपड़ेसाऊ सर्व जगत्त नामत्मक आनामूपात्मक नाम जगत् ना सर्व ओ, ओ, नी सर्वनामल ओंकार उठाई सरपड़पय ओमित सर्व इतम सर्व ओंकारुच्य ओंकार स्तुर्थ उत्तर ग्रंथ ఉపాస్య ఓంకారం గురించి మెయిన్ థీసిస్ చెప్పడం Omite Brahma, ఓ ఓ Sarvam. బ్రహ్మ ఓమితి సర్వం అది ఓం బ్రహ్మకు వాచకము ఎందుకని బ్రహ్మ Sarvam. Sarvam ఖల్విదం Brahma. That is Brahma. And Om is the abhidhana for all. and the abhidhana cannot be different from abhidheya therefore om iti da bhum sarvam so om is brahman ayipoy inda gadiki chepadam ayipoy aithe avidhanga me roopasana cheyali so so omkara so, launches into you, launches you punches this individual into that consciousness into that space of consciousness మిర్జస్ ది ఇండివిజువల్ ఇన్ టు దట్ కాన్షియస్నెస్ వేర్ హీ అబడ్స్ సో అది ఉపాసన ఆ విధంగా ఉపాసన చేయటానికి మనకు ఓంకారాన్ని బోధించటం అయింది అయితే ఓంకారము యొక్క మహిమని ఇంకొంచెం అధికంగా చెప్పామనుకోండి అప్పుడు ఏమవుతుంది మీకు ఉపాసన ఎందుకు ప్రీతి అధికమవుతుంది దానికోసం స్తోత్రము అంట ఇది ఎలాగంటే సపోజ్ మీరు ఏదైనా ఒక మంత్రోపదేశం చేయమన్నారు అనుకోండి నేను మంత్రం బోధించి వదిలేశాను అనుకోండి అయిపోయింది మీరు ఇంటికి వెళ్ళి మంత్రం చెప్పని చేసుకుంటారు కానీ అక్కడితో టాపర్ నాయన నేనేం చేస్తానంటే చూడు నీకు ఇచ్చిన మంత్రము చాలా విలువైనది ఎందుకంటే మంత్రము చాలా సింపుల్గా ఉంటుంది ఇట్లు ఇట్ సౌ ఇట్ లుక్స్ వెరీ సింపుల్ డిసెప్టివ్లీ సింపుల్ బట్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ చాలా విలువైనది మంత్రము ఎలాంటిదంటే మనిషి క్యాండిల్ వంటి వాడు మంత్రము ఆ క్యాండిల్కి నిప్పు పెట్టడం క్యాండిల్ ఉందండి అలా కూర్చుని ఉందండి గూట్లో కూర్చుని ఉందండి పదేళ్ళు కూర్చున్నా అలాగే ఉంటుంది ఇరవై ఏళ్ళు కూర్చున్నా అలాగే ఉంటుంది దాని మీద డేట్ కూడా వేశారనుకోండి సో ఇట్ ఈస్ అ థర్టీ ఇయర్ ఓల్డ్ క్యాండిల్ ఆర్ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ క్యాండిల్ ఇట్ వాంట్ గ్రో ఇట్ రిమైన్స్ దానికి ఏజ్కి ఏమీ సందర్భం ఏం లేదు బట్ యు పుట్ ఏ ఫ్లేమ్ టు దాట్ దానికి నిప్పు పెట్టారనుకోండి ఆ విక్కి మంట పెట్టారనుకోండి పెడితే దెన్ ఇట్ స్టార్ట్స్ షైనింగ్ అప్పుడు అసలు దేనికోసము ఆ క్యాండిల్ పుట్టిందో ఆ ప్రయోజనము అది కాంతిని పంచిపెట్టుట అనే ప్రయోజనం దానికో అది కోసమే వచ్చింది కదా అది ఆ ప్రయోజనము ఆరంభమవుతుంది అదేవిధంగా మంత్రము అన్నది ఇట్ ఈస్ లైక్ దాట్ క్యాండిల్కి మీరు వెలిగించటం వంటిది మంత్రం సో దట్ విల్ బ్రింగ్ అవుట్ ద ద పొటెన్షియల్ ఆఫ్ ది పర్సన్ ఇట్ హెల్ప్స్ ది పర్సన్ టు గ్రో సో ఇప్పుడు అదే విధంగా సో మ మంత్రానికి అంత విలువ ఉన్నది ఇదంతా చెప్పకుండా మంత్రం ఇచ్చేసి పమించేసాను అనుకోండి మీకు దాని యొక్క మహిమ అవగతం కాదు ఇదంతా బోధించామనుకోండి మంత్రం వచ్చే మెడిటేటివ్ సాత్విక్ వెరీ సాత్విక్ యాక్టివిటీ మంత్ర జపం చేసేవాడు హీ విల్ ఫైండ్ పీస్ ఇన్ హిస్ హార్ట్ వెన్ దేర్ ఈస్ పీస్ అండ్ సైలెన్స్ ఇన్ ది హార్ట్ దెర్ విల్ బి హార్మోని అండ్ లవ్ ఇన్ ది అవుట్ so what equation with the world it will undergo a phenomenal change a, a very radical change kavati mantramo dani dani swaroopanni chusi are what is there it's a small little statement ani don't underestimate its value don't be carried away don't be deceived by its simplicity ani inta stotramyastha mantramayaka mahimayinta kade alage om eonde om ఏదో బ్రహ్మన్నార బాగానే ఉంది కానీ ఇట్ డజంట్ సీమ్ టు బి వెరీ బిగ్ గర్ అని సచ్ థింగ్ నో డోంట్ బి క్యారీడ్ అవే బై దట్ కైండ్ ఆఫ్ ఎ థాట్ ఎందుకంటే మైండ్కి ఇట్ లవ్స్ కాంప్లెక్స్ థింగ్స్ మనస్సు యొక్క స్వరూపంలా ఉంటుంది దానికి కాంప్లెక్సిటీ అంటే చాలా ఇష్టం చాలా జటిలం చేసి పెడితే అమ్మో ఇదేదో చాలా గొప్పది అనుకుంటుంది చాలా సరళంగా కనుక మీరు ప్రతిపాదించినట్లయితే ఇది ఏం పెద్ద విలువైంది కాదనుకుంటుంది మనస్సు చాలా ఇట్స్ వెరీ వెరీ ట్రికీ థింగ్ వెరీ మిశ్చివస్ ఎనీవే ఆ విషయంలో అదంతా సైకాలజీ సో ఏది ఉపాసమో దానిని స్థుతించుట ఇది ఒక వైదిక సంప్రదాయం కర్మ కర్మని విధించేప్పుడు కూడా కర్మని స్థుతిస్తారు కర్మ చాలా గొప్పది ఏం చెప్తే దానివలన సాధకునేందు ఒక ప్రరోచనము ఎంకరేజ్మెంట్ కలుగుతుంది అలాగే ఉపాసన కూడా ఈ ఉపాసన ఈ ఓంకారోపాసన చాలా శ్రేష్టమైనది అని వర్ణించినట్లయితే అబ్బాయి ఇంత గొప్పదండి ఓమ్ ఏదో అనుకున్నావు ఏదో పని పాఠాలైన వాళ్ళు అంటూ ఉండాలనుకున్నాం కానీ దీంట్లో ఇంత మహిముందని అనుకోలేదే అని మీకు అనిపిస్తుంది అనిపించి మీరు కూడా ఆ ఉపాసన చేయటం ప్రారంభిస్తారు అందుకోసం ఇంక ఈ పైన వచ్చేదంతా కూడా ఉత్తర గ్రంథ ఓంకార స్థుత్యర్థ ఓంకారము యొక్క దాని ప్రయోజనము అర్థము మీనింగ్ అర్థము పర్పస్ టూ మీనింగ్స్ అర్థ హ్యాస్ టూ మీనింగ్స్ సో ది రెస్ట్ ఆఫ్ దిస్ అనువాక రెస్ట్ ఆఫ్ ది పారాగ్రాఫ్ ఇట్ హాస్ ఓన్లీ వన్ మీనింగ్ ద్లోరి పర్పస్ ఎందుకండి ఓంకారాన్ని గ్లోరిఫై చేయడం ఎందుకంటే ఉపాసత్వాళ్ళు మీరు ఉపాసించాలి ఉపాసించదగ్గదే అందుకోసం ఆ విధమైన శ్రద్ధని కలిగించడం కోసం అలా అంటారు वक्यमंदम ओम तुकृति स्म वाप्योश्रावेती ओमेत अेतीत मुक्त ओम ओम अने अतःकार शब्दों अकृति अटे अमुअ अनु, प्रशंसा अंगीकार अंगीकार ప్రశంస లేక అంగీకారము ఓం అనేది అంగీకారము లేక ప్రశంస ఇప్పుడు ఎవరైనా వచ్చి దండం పెట్టారనుకోండి నేనేమంటాను ఓం అంట అంటే అర్థం ఏమిటి శుభం బాగుంది చాలా సంతోషం నమస్కారం చేసావు సో ఇట్ గుడ్ ఐ ఐ వెరీ మచ్ అప్రిషియేట్ దాట్ అనర్థం ఇవన్నింటికి ఓ వరేదారు కావాలి అర్థం దాన్ని అనుకృతి అంటారు అనుకరణము ప్రశంస శంకరులు దృష్టాంతం ఇస్తున్నారు కరోమి ఇది కృతం వా ఇతి ఉక్తం ఓమిత్ జను కరోతి ఒకడు ఒకడు ఓ పని చేశాడు పని చేయుచున్నాను కరోమి అని అంటాడు కరోమి అంటే అన్య ఇతరుడు అన్య అంటే మరి ఓం అంటాడు ఓం అంటే అర్థం ఏంటి ఆ క్రియని అంగీకరించాడు అని సరే కానీ అంటాడు అలాగే యాస్యామి నేను వెళ్తాను ఫలానాతోటికి వెళ్తాను యాస్యామివా అంటే మరో దృష్టాంతం అనంటే ఆ చెప్పిన మాటని వెళ్తున్నాను ఉక్తం వెళుతున్నాను అని చెప్పిన మాటని ఈయన అంగీకరిస్తాడు ఎలా అంగీకరిస్తాడు ఆ నువ్వు వెళ్తున్నావా ఫలానాతోటికి వెళుతున్నావా నువ్వు వెళ్ళడాన్ని నేను అంగీకరిస్తున్నాను అని ఓం అంటాడు సో ఓం అనేది అది అనుకృతి అనుకరణం It ఇట్ ఈస్ యాక్సెప్టెన్స్ నిజానికి om ఓం అనడం నేర్చుకుంటే మంచిది ప్రతిదానికి ఓం అంటూ ఉండడం ఇంట్లో వాళ్ళు ఏమన్నా om. అది అనుకృతి So they will be at peace and we will be at peace. అనుద్యాక్షరం అంటారు దాన్ని ప్రతిదానికి రెసిస్ట్ చేయకూడదు క్రైస్ట్ Christ రెసిస్ట్ resist not evil అన్నాడు దాన్ని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది అండే అదేమంత తేలిక మాట కాదు దిస్ ఈస్ నాట్ ఈ పతంజలి మహర్షి చెప్పారు పాపాన్ని ఉపేక్ష చేయమన్నారు ఉపేక్ష ఇగ్నోర్ ఇట్ అంటే ఓం పాపాన్ని ఉపేక్ష చేశారనుకోండి మంచి పని ఏం చేస్తారు ఓం సో మీరు యు హ్యావ్ ఎన్ ఓమ్ ఆన్ యువర్ లిప్స్ ఆల్ ది టైమ్ సాధువులు అలాగే ఉంటారు సాధు పురుషుడు అంటే అలాగే ఉంటారు తుల్య నిల్య నిందాస్తు నింద నిందించారనుకోండి ఓం శుభం భూ స్కోండి ఓం సో ఈ ఓంకారము ఇట్ షుడ్ బీ ఇన్ అవర్ హార్ట్ దట్ ఈస్ ఎ యాక్సెప్టెన్స్ సో ది ది ది బౌండరీ బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెయిన్ అండ్ ప్లెషర్ ఈజ్ దట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇఫ్ యుక్సెప్టిడ్ ఇట్ ఈస్ నాట్ ఎ పెయిన్ అట్ ఆల్ ఇట్ ఈస్ ఎ ప్లెషర్ ఇఫ్ యూ డూ నాట్ యాక్సెప్ట్ ఇట్ పెయి ఇప్పుడు ఒక వ్యక్తి ఐదు రూపాయలు ఇచ్చే ఒక గిఫ్ట్ కొనుక్కొచ్చి ఇచ్చాడు మీకు ఐదు రూపాయలు ఖరీదైన గిఫ్ట్ నేను చూశాను ఒక తల్లి తన కుమార్తెకు ఐదు రూపాయలు ఖరీదైన చీర కొనిచ్చింది చీర డ్రెస్ వెంటనే ఆ అమ్మాయి షీ రిఫ్యూస్ ఇట్ నో ఐ డోంట్ లైక్ ఇట్ సో దెర్ ఈస్ ఓన్లీ పెయిన్ ఐదు వందలు ఖర్చు అయిపోయింది తల్లి హృదయానికి కొని తీసుకొచ్చిన తల్లి హృదయానికి సుఖం లేదు ఐదు వందలు వస్తువు లభించింది కొత్త డ్రెస్ లభించింది ఈవిడికి అసలే సుఖం లేదు నాకు నచ్చని వస్తువు తీసుకొచ్చిన ఆ మొహాన్ని కొట్టింది ఈవిడని దుఃఖమే ఆవిడికి అంతా దుఃఖం అలా కాకుండా మీ పర్సనల్ పెర్సనల్ వాట్ యూ కాల్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ కొంచెం పక్కన పెట్టి ఇఫ్ యూ లెర్న్ టు యాక్సెప్ట్ డ్ దెన్ ఇట్ ఇస్ ఆల్ ప్రషర్ సో ఓ మిత్ చేతనుకృతి ఓమిత అనుకృతి అనుజ్ఞాక్షరము అది అను అనుకృతి అని ఎక్కడన్నారు అనుజ్ఞాక్షరము అని చాంద్రోజ్ఞంలో అన్నారు అంటే నాకు గుర్తొచ్చి అన్నాను నేను సో అంగీకరిస్తూ ఉండటం ఎవడన్నా మేము కరోమి అంటే ఓం యాస్యామీ ఓ వెళ్ళొస్తాను ఓ ఆహా నువ్వు వెళ్ళడానికి వీరు లేదని పట్టుకున్నారనుకోండి ప్రాబ్లం సో నోనో నువ్వు చేయటానికి వీరు లేదని పట్టుకుంటే ప్రాబ్లం అనుకృతి తర్వాత అత ఓంకారనుకృతి తర్వాత హస్మ వై ఇది ప్రసిద్ధావద్యోతకా ఇది కొత్త సంగతి ఏం చెప్పట్లేదు ఈ ఓంకారము అనుకృతి అది అంగీకారము అనేది చాలా వెరీ వెల్ నోన్ థింగ్ ఇట్ ఈస్ प्रसिद्ध विषय अोदेव अव्ययुद हम वै इंडीड्न अर्थम मूडिंकी कल ओम तुति हम वर्वा प्रसिद्ध अव ओंकार अकृतित्व अंत अंगीकार सदर्भ मन अंदम प्रसिद्ध చాలా ప్రసిద్ధమైన విషయమే మహాత్ములు ఎప్పుడు ఓం ఓం అంటూ ఉంటారు ఓం అన్నప్పుడల్లా ఈయన లైక్ చేశారని మీరు అనుకోకర్లేదు కాఫీ బాగుందా అండి ఆ ఓండ్ యూ ఓట్ రీథింగ్ అవోంట తర్వాత మళ్ళీ మీరు అదే కాఫీ తర్వాత మీరు తాగితే అరే దీంట్లో కొందరూ మనం వేయడం మానేసి మర్చిపోయామే అయినా కూడా ఆయన ఓం అని అన్నాడే అని మీరు అనుకోవాల్సి ఉంటుంది సో అలాగే ఉండాలి జీవితంలో దట్ ఈస్ ది दट ओंकार मन नेपेटे गोप गुणपाठम का शुभम भूज तर अभी्रावपूर्वक आश्रावयती प्रतिश्रावयतीस ओंतृति हस्म ऐं कदाप्योश्राव्या्रावयती అపి అంటే చ మరియు శ్రావయ ఇది ఆశ్రావయంతి ఇక్కడి నుంచి ఆ కర్మకాండకి సంబంధించిన సమాచారం వస్తూ ఓకే చూడండి యజ్ఞం ఎప్పుడైనా చూసారా మీలో ఎవరైనా యజ్ఞం అంటే వైదిక యజ్ఞం మామూలుగా స్మార్థయజ్ఞాలని చేస్తూ ఉంటారు అంటే వైదిక యజ్ఞం చేయడం చేత కాకపోతే స్మార్థ వాళ్ళ దానికి వీల్లేదు ఒకప్పుడు వైదిక యజ్ఞం కొంచెం కష్టంగా ఉంటుంది విద్వాంసులు వాళ్ళు ఉండాలి అదే మీరు నారాయణ యాగము అన్నారనుకోండి ఓ అగ్నిహోత్రం ఒకటి పెట్టి విష్ణు సహస్రనామంతోటో లేకపోతే భగవద్గీతతోటో ఏదో ఒకటి చేస్తూ ఉండచ్చు నారాయణ యాగం అయితే ఓన్నమో భగవతే వాసుదేవాయ అనో పది మంది కూర్చుని అంటూ సమిత వేస్తూ ఇట్స్ ఓకే దీన్ని స్మార్థ యజ్ఞములు అంటారు యాగం కూడా అలాంటిదే ఇవన్నీ స్మార్థ యజ్ఞాలు వైదిక యజ్ఞం తంతంతా వేరే ఉంటుంది సో వైదిక యజ్ఞం పరిస్థితి ఎలా ఉంటుందంటే అగ్నిహోత్రం ఉంటుంది కదండి వేది ఆ వేది దగ్గర యజమానుడు హోమాలు అవి చేయడు యజమానుడు అంటే ది పర్సన్ హూ ఇస్ కండక్టింగ్ ది యజ్ఞ ఆయన హోమం ఏం చేయడు మీకు నేను యజ్ఞశాల యొక్క పిక్చర్ ఒకటి ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అదంతా ప్రకరణం అదే సో సపరేట్గా ఓ శాల ఒకటి కడతారు యజ్ఞశాల దాన్ని ప్రాచీన వంశము అంటారు ప్రాచీన వంశం కరోతి అని అలాగే దాని మీద పెద్ద వ్యవస్థ ఉంది ఎనీవే సో దానికి ఒక వాస్తు అది ఉంది ఆ వాస్తు నుంచే మన వాళ్ళు ఇంటి వాస్తు పట్టుకొచ్చారు వస్తువు సో దాంట్లో అగ్నిహోత్రం ఒకటి ఉంటుంది అగ్నిహోత్రంలోనే హోమాలు అన్నీ అవుతాయి యజమానుడు చోట కూర్చుని ఉంటాడు ఆయనే హోమాలు చేయడం ఒక చోట కూర్చుని ఉంటాడు వోంట్ డూ ఎనీథింగ్ ఒంటికి వెన్న రాసి కూర్చుంటాడు సో నవనీతం రాసుకొని కూర్చుంటాడు నవనీతం అంటే వెన్న అది రాసుకొని కూర్చుంటాడు తర్వాత ఎప్పుడైనా దురదేస్తే గోక్కుందుకు కృష్ణ విషాణయా కండూయతే అని చేతికి ఓ కొమ్మ ఒకటి కొట్టుకుంటాడు ఓ కొమ్మో ఏదో ఒకటి కొట్టుకుంటాడు గోక్కుంటూ ఉంటాడు గోళ్లతో నఖ నా నఖేనా నఖంతో గోక్కోకూడదు కృష్ణ విషాణయా కండూయతే అదివే సో ఈ విధంగా యజమా కూర్చుని ఉంటాడు ఆయన అక్కడ ఆయన భార్య యజమానురాలు సోమిదేవమ్మ అంటారు ఆవిడ ఆ పక్కన ఆవిడ కూర్చుని ఉంటుంది వీళ్ళు ఇక్కడ కూర్చుని ఉంటారు అప్పుడు అధ్వర్యుడు ప్రధాన స్థానంలో ఉంటాడు ఆయన అధ్వర్యుడు మెయిన్ ప్రీస్ట్ అధ్వర్యుడు అంటారు ఆయన యజుర్వేదంలో పండితుడై ఉంటాడు అధ్వర్యవేదము అని పేరు యజుర్వేదానికి సో ఆయన అక్కడ నిలబడి ఉంటాడు ఆయన చేతి ఆయన చుట్టూ ద్రవ్యాలు ఉంటాయి ఎదురుగుండా అగ్నిహోత్రం ఉంటుంది చుట్టూ ద్రవ్యాలు ఉంటాయి అగ్నిహోత్రంలో ఆఫర్ చేసే ద్రవ్యాలు సృక్కులు శ్రువాలు ఇవన్నీ ఆఫరింగ్ స్పూన్స్ ఈ సామాగ్రి ఆయన దగ్గర ఉంటుంది అది ఆయన కూర్చుని ఉంటాడు ఆయనకి హెల్ప్ చేసి ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన పేరు అగ్నిధ్రహ ఆయన ఓ వ్యక్తి ఒక ఋత్విక్ స్ప్రిస్ట్ అనమాట ఆయన అగ్నిహోత్రాన్ని సంరక్షించడం ఆయన పూచి అగ్నిధ్రహ అగ్ని రక్షి ధరిస్తాడు అంటే అగ్నిహోత్రం చుట్టూ అంతా క్లీనప్ చేసుకుంటూ ఉండాలి కదండి ఎప్పటికప్పుడు అక్షతం వేస్తూ ఉంటారు నీళ్లు చల్లుతారు దర్భలు వేస్తారు ఈ ఆహుతి ద్రవ్యాలు వేస్తూ ఉంటారు ఇటు అటు పడుతూ అప్పుడప్పుడు దానికి సమిధలు వేస్తూ ఉండాలి అంతకుముందు బూడిద బాగా పేరుపోతే తీసేస్తూ ఉండాలి ఇవన్నీ అన్ని విధాలా అగ్నిని సంరక్షించే ఋత్విక్ ఒకటి ఉంటాడు అగ్నిధ్రుడు ఆధ్వర్యుడికి సపోర్ట్ అయిన ఇంకపోతే హోత అని ఒకటి ఉంటాడు హోత అంటే దేవతనే ఆహ్వానం చేసేవాడు ఆయన ఋత్వి ఋగ్వేదాన్ని అధ్యయనం చేసిన వాడు అవుతాడు హోత ఋగ్వేదంలో మంచి విద్వాంసం తర్వాత ఉద్ఘాత అని ఒకటి ఇంకో ఋత్విక్వం ఆయన సామవేదాన్ని బాగా అధ్యయనం చేసి ఉంటాడు సో ఊరికే నేను ఇమాజినేషన్ చెప్తున్నాను నేను అధ్వర్యుడి అనుకోండి అదిగో మన పొక్కల గారు కూర్చున్న చోట హోత కూర్చుని ఉంటాడు ఆ వెనకాల నారాయణ రెడ్డి గారు కూర్చున్న చోట ఉద్ఘాత కూర్చుని ఉంటాడు యజమాని పక్కన కూర్చుంటాడు ఉడికే మాట వరుసకి దృష్టాంతం చెప్తున్నాను సో ఇలా అయితే ఈయన యజమాని ఇప్పుడు ఇంకొకడు బ్రహ్మ అని ఒకడు ఉంటాడు బ్రహ్మ అంటే ఓవరాల్ సూపర్వైజర్ ఆయనకి అన్ని వేదాల గురించి సమాచారం తెలుసు ఉండాలి జనరల్ నాలెడ్జ్ వెర్సటైల్గా ఉండాలి అథర్వణ వేదంలో నిష్ణాతుడై ఉంటాడు ఆయన అక్కడ ఉంటాడు స్పెషల్ సీట్ అయింది ఇది పరిస్థితి ఏమండీ ఇప్పుడు అగ్నిద్ర సంబోధన పూర్వకం అధ్వర్యుడు ఆగ్నేద్రుణ్ణి సంబోధిస్తాడు అగ్నిధ్రుడనే ఋత్విక్కును సంబోధించి ఓ అగ్నిద్ర నీవు ఆ దేవతని స్తోత్రం చేసేటువంటి మంత్రము మంత్రములు ఏవైతే గలవో వాటిని పఠించు వాటిని వినిపించు అని చెప్తాడు ఆ చెప్పేప్పుడు ఏమని చెప్తాడంటే దాన్ని ప్రైష అంటారు ప్రైష అంటే ఆహ్వానించడం అడ్రస్ చేయటం సో ప్రైషపూర్వకంగా ఆ ప్రైష మనం తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ మాట్లాడుకోరు మంత్రపూర్వకంగానే ఆహ్వానిస్తారు ఆ ప్రైష ఎలా ఉంటుందంటే ఓ శ్రావయ అని ఉంటుంది యజ్ఞానికి మీరు వెళ్ళు ఉంటే ఇవన్నీ విని అందుకోసం నేను అన్నాను అధ్వర్యుడు ఆగ్నేద్రుడి గారికి చూసి మామూలుగా ముందు ఆయన ఏమండే అంతగా రెడీగా అవధాని గారు అయన అవధాని గారు అయ్యి ఉంటారు కదా సో అన్నీ సిద్ధంగా ఉన్నాయా మరి అయితే చెప్పేమంటారా అని అంటాడు ఆ చెప్పేసేయండి ప్రేష ఓ శ్రావయ అని అనగానే ఆయన ఆ పఠిస్తాడు సో ఆ రకంగా యజ్ఞం నడుస్తూ ఉంటుంది అప్యోశ్రావయే త్యాశ్రావయంతి ఆ సంబోధయంతి ఆ మంత్రాలను మీరు పఠించండి అని అగ్ని అగ్నిధ్రుడిని హెచ్చరిక చేసేందుకు ఏం వాడుతున్నారు ఓ శ్రావయ ఓ అంటే ఓంకారంలో మకారం మినహాయించిందే కానీ మొత్తానికి ఓమ్మే కదండి సో అపి చ ఓ శ్రావయేతి ఆశ్రావయంతి సో యజ్ఞంలో అధ్వర్యులు ఋత్విక్కులు ఏం చేస్తున్నారంటే అగ్ని అగ్నిధ్రుడనే ఋత్విక్కుని సంబోధించి ఓ శ్రావయ అని సంబోధించి మాట్లాడుతున్నారు సో ఆ విధంగా ఆ యజ్ఞంలో ఈ ఓంకారము యొక్క వినియోగం మనకి కనపడుతోంది అది కాబట్టి ఓ శ్రావయ అనే దానికి అర్థం ఏంటంటే ఓ అంటే ఓ ఆగ్నే శ్రావయ దేవతలకి హవిష్యుని సమర్పించే సమయం ఆసన్నమైనది అని హెచ్చరిక చేయుము అని అధ్వర్యుడు ఆగ్నేద్రుడితోటి అంటాడు సో ఆ విధంగా ఆ తర్వాత ఇంకా ఆ హోత కొన్ని మంత్రాలు పఠిస్తాడు ఉద్ఘాత ఇంకో కొన్ని మంత్రాలు పఠిస్తాడు అదంతా నేను వస్తుంది ఆ తర్వాత ఆధ్వర్యుడు ఫైనల్గా ఆ ద్రవ్యాన్ని తీసుకుని నెయ్యి కానీ వండిన అన్నం కానీ వాటెవర్ ఇట్ ఈస్ వండిన అన్నాన్ని చెరువు నెయ్యి అయితే ఆజ్యం అంటారు పురోడాశమని ఇంకోటి ఉంటుంది దీంతో గోధుమతో తయారు చేస్తారు గోధుమ పిండితో చేసిన దాన్ని అంటారు సో ఏ ద్రవ్యం అక్కడ ఆఫర్ చేయాలో ఆ ద్రవ్యాన్ని తీసుకుని ఆఫర్ చేస్తాడు ఆ దేవతలు సో ఆ ఆఫరింగ్ ఇట్ ఇట్ ఈజ్ ఏ ప్రొసీజర్ ఒక ఫైల్ ఇటు ఒకటి మూవై ఫైనల్గా శాంక్షన్ అయినట్టుగా సో ది ది హోల్ ప్రొసీజర్ ఆరిజినేట్స్ విత్ అధ్వర్యూ అన్ హ్యాన్స్ విత్ అధ్వర్యూ ఆ సర్కిల్ పూర్తి చేసి మళ్ళీ అధ్వర్యుడి దగ్గరకు వచ్చి ఎండ్ అవుతుంది సో ఆ మొట్టమొదటి ఎలా బిగిన అవుతుంది ఓ శ్రావయ అని బిగిన ्राए तर सा भाष्य तथा सामगाह ओमती गाँती अंत वग्नेध्रुड़ मंत्रेस्ट आग्नेध्रुड़ पन पनपो अद्घाति कुर्चा వెంటనే ఏ దేవతకి హవిస్సుని మీరు సమర్పించబోతున్నారో ఆ క్రమం అంతా ఉంటుంది ఆ దేవతని స్థుతిస్తూ ఒక సామాన్ని సామా అంటే మంత్రము గానం చేయబడే మంత్రానికి సామా పేరు ఆ సామాను ఆయన గానం చేస్తారు సపోజ్ అగ్నిహోత్రుడికి అగ్నిదేవత మీరు ఆహ్వానం అగ్నియస్వాహాన్ని సమర్పించబోతున్నారు అనుకోండి నేను ఒక థిరిటికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్పుడు అగ్నిహోత్రుణ్ణి స్తుతించేటువంటి ఒక సామ మంత్రాన్ని తీసుకుని అగ్నిమి ఈడే పురోహితం అనే ఒక యజుర్వేదం ఋగ్వేద మంత్రం ఉన్నది దానిని సామగానం చేస్తాడు ఆయన మామూలుగా చెప్తే నిమిషంలో చెప్పొచ్చు అగ్నిమి ఈడే పురోహితం యజ్ఞ దేవ మృగ్విజం హోత ఆరం అంతసేపు చెప్తారు అది ఆయనకి గానం చేయటానికి ఐదు నిమిషాలు పుడుతుంది బ్రోచేవారెవరూరా రామా ఈ మాట అనడానికి ఎంతసేపు పుడుతుంది ఐదు నిమిషాలు అసలు బ్రోచే అనే ఇంకా ముందుకు రావడానికే రెండున్నర నిమిషాలు కొట్టేస్తారు బ్రోచేవా రెవరురా రామ వాళ్ళు కూడా అలాగే గానం చేస్తారు సామగానం అక్కడి వచ్చింది సంగీతం అనేటువంటి విద్య సామవేదం నుంచే అత గాంధర్వ వేదము ఉపవేదము అది సామవేదం నుంచి కొట్టింది కాబట్టి ఆయన గానం చేస్తారు అలాగే గానం చేస్తే ఆ దేవతలు చాలా సంతోషిస్తారు ఎలాగంటే ఇంటికి అతిథిని పిలిచి అయ్యా మీరు రావడం చేత మా ఇల్లు పావనమైంది అనటం అంటే అని మనం సంతోషిస్తారు కదా ఆధారంగా పిలిచేట్లేదు సంతోషం అని ఆ విధంగా దేవతలను ఆహ్వానించినప్పుడు సామగానంతో ఆహ్వానిస్తారు వాళ్ళు ఆ సామ ఎలా ప్రారంభిస్తారో తెలిసిన ఓ అని ప్రారంభిస్తారు ఓమితి సామాని గాయంతి తర్వాత ఓ గుం షోమితి శస్త్రాని షుంసంతి భా ఓం సోమి శస్త్రాన్ని శంసంతిస్త్రశంసితారూపీ శస్త్రము అంటే ఋగ్వేద మంత్రముల అనువాకము అనువాకం అంటే పారాగ్రాఫ్ కదండి ఆ ఋగ్వేదానికి సంబంధించిన పేరు యజుర్వేదంలో అనువాకము ఋగ్వేదంలో శస్త్రము దానికి అర్థం ఏమిటంటే దేవతని ప్రశంసిస్తారు దాంట్లో శింసిస్తారు శింసించటం అంటే ప్రశంసిస్తారు ఆ దేవత యొక్క మహిమని వర్ణిస్తారు సో కాబట్టి దానికి శస్త్రము అంటే ఇంద్రదేవత ఉందనుకోండి ఇంద్రుని యొక్క మహిమని వర్ణిస్తూ సూక్తం ఉంటుంది అలాగే అనేక సూక్తాలు ఉంటాయి ఎన్నెన్నో దే ఋగ్వేదం ఈ దేవతా సూక్తములతో నిండి ఉంటుంది సూర్యుడు మిత్రుడు వరుణుడు లాగలాగ ఎన్నెన్నెన్నో సూక్తాలు ఉంటాయి సో ఆ స్థుతిపరమైనటువంటి మంత్ర సముదాయానికి శస్త్రము అని పేరు ఏ దేవత మహిమని సామ ఆయన గానం చేశాడో ఆ దేవత మహిమని ప్రశంసిస్తూ ఆ దేవతను ఆహ్వానిస్తూ అక్కడికి ఆహ్వానిస్తూ ఈ హోత అంటే ఋగ్వేద పండితుడు ఆయన శస్త్రాన్ని పఠిస్తాడు ఆ పఠించేప్పుడు ఎలా పఠిస్తాడో తెలుసిన ోమ్ సావోం ఇుపక్రమ అని ప్రారంభిస్తాడు ఓం షోం షోమ్ ఒకటి వచ్చింది చూసారా అది శస్త్రం శవర్ణం ఎందుకు జత చేశారంటే అది శస్త్రం అని సూచించటం ఓం షోమ్ సావో అని అంటాడు అని ఇంకా తర్వాత శస్త్రాన్ని అందుకుంటాడు అందుకుని ఓ పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆయన టైం ఆయనకు ఆ మంత్రాన్ని ఎంత ఉంటే కూడా చెప్పేసి శస్త్రాన్ని ముగిస్తారు సో శస్త్రశంసితారహ అపి శస్త్రాన్ని పఠించి ఆ దేవత యొక్క మహిమని ప్రశంసించేటువంటి ఈ ఋగ్వేద పండితులు ఉన్నారే వాళ్ళు కూడా ఓం షోమ్ అని మొదలుపెట్టి ఆ శస్త్రాన్ని పఠిస్తున్నారు శంసనము చేస్తున్నారు దాంట్లో ఓం షోమ్ రెండు చోట్ల ఉంది ఓంకారం ఓం అన్న చోట షోమ్ అన్న చోట ఓకే तरवा ओ मध्वर्य प्रतिगर प्रति अभी सर्किलि मल्ह आध्वर् दि इ आध्र्यु तुम मंत्रो तुझे आफरी दादर को चाष्य तथा ओम अध्वर्यु प्रतिगर प्रतिगृणा ఓం అధ్వర్యుడు అధ్వర్యుుహు అంటే అధ్వర్యుడు మైండ్ ప్రీస్ట్ ప్రతి గృణాతి అంటే పలుకును ఉచ్చరించును దేన్ని ఉచ్చరిస్తాడు ప్రతి గరం ప్రతి అనే మంత్రం పేరు టెక్నికల్ నేమ్ సో ప్రతి అని చెప్పబడే మంత్రాన్ని ఉచ్చరిస్తాడు ఈ ప్రతిగరము తరచుగా మీకు వినపడుతూ ఉంటుంది యజ్ఞశాలలో ఓ తోధ ఇవ అని అది మంత్రం దాని పేరు ప్రతి సో ప్రతి ప్రతి గృణాతి ఈ నీలాస్తమాను దాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి దానికి ప్రతి గర్వము అని పేరు సో ఓథామోద ఇవ ఓ అథ ఆమోద ఇవ సో మొట్టమొదట నేను యజ్ఞం చూసేప్పుడు నాకు ముందు అర్థం కలదు ఏట్రా ఓథామోద ఈ హిట్రా ఏదోలా ఉంది సంస్కృతమేనా అన్నట్టుగా అనిపించింది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలిసింది ఓ అంటే ఓయి అథ మీ ముగ్గురు మీరు పని చేసిన తర్వాత ఆమోదైవ హృదయంలో చాలా ఆనందము పొంగుచున్నట్లున్నదే అని అంటాడు ఎందుకో తెలుసునా దేవత ఆహ్వానం పూర్తయింది ఇప్పుడు ఇంక దేవతకి హవిస్సుని సమర్పించేస్తాడు సో ఎలా సమర్పిస్తాడు ఓథామోదైవ అని అని ప్రతిగరం ప్రతిగురు నాతి ప్రతిగరమును చరించిన తర్వాత ఆ తర్వాత ఆ హవిస్సుని ఆ మంత్రం చెప్పి అగ్నే అనే మంత్రంతో స్వాహతోటి కానీ వౌషట్ అంటే వౌషట్ అనే వంశ్ను కూడా సమర్పిస్తారు ఆ సందర్భాన్ని బట్టి ఆ స్వాహకారంతోటో వషట్కారము అని మీరు విన్నారా విశ్వం విష్ణుర్ వషత్కార వషట్ అంటే వౌషట్ అది మామూలుగా లౌకిక సంస్కృతంలో వషట్ అంటారు వేదంలో ఆఫర్ చేసేప్పుడు వౌషట్ అని ఆఫర్ చేస్తారు ఇప్పుడైనా చూసుంటారు మీరు యజ్ఞం అధ్వర్యుడు ఇప్పుడుగా మంత్రం చెప్పి బాషాట్ అని ఆఫర్ చేస్తాం అజ్ అని వాటెవర్ ఆ మెటీరియల్ని ఆఫర్ చేస్తాను ఆఫర్ చేసిన వెంటనే యజమాని ఇక్కడ కూర్చుని ఉంటాడు కదా ఆ దేవత పేరు చెప్పి నమమా అగ్నయ ఇదం నమమా నమమా అనుకుంటూ ఉంటాడు దాని పేరు త్యాగం యజ్ఞం త్యాగం యజ్ఞ శబ్దానికి అర్థం త్యాగం మరో అర్థం ఏం లేదు ఇంకా యజ్ఞార్థాత్ కర్మలోని లోకోయం కర్మబంధన ఎనీవే అనే మాట తరచుగా వినపడుతూ ఉంటుంది అచేతనే నేను వస్తామను చెప్తూ ఉంటాను మమా మమ అనుకోకూడదు మమా అనుకోకూడదు తప్పది మమ అంటే మమోపాత్ర దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం అని అక్కడ ఆగాలది మమ అన్నారే విడ్ స్టాప్ దే నా ఎందున్న దోషములన్నీ తొలగి ఆ పరమేశ్వరుని అనుగ్రహం నాకు కలుగుట కొరకాయ అని అనాలి అంతే కాని మమ్మా ఇది నాది ఇది నాది నాది అలా వస్తామని అనుకోకూడదు ఏవో మనం ఉండి ఉంటాయి లేనివి మెల్సవేంటాయి ఏదేమిగలదు వీడికే వీడు మమ మమ మమ అనే సంస్కారం మమాకి మే అని ఒక అర్థం ఉంది మే మే మే మమా ఆర్ మే మమ మే ఇది రటంతి మామకాహ వాడు మామకా పాండవా చేయంటాడు ధృతరాష్ట్ర మహారాజు మామకాహ నావాళ్ళు పాండవా పాండవులు అంటే పాండవ పాండవులు నా వాళ్ళలో లేరు పాండవులు నా వాళ్ళకి బయట ఉంది మమ నాది మిగతా వాళ్ళకేం సంబంధం అలా ఉండకూడదు ఫస్ట్ సో ఓమి చధ్వర్యు ప్రతి గరం ప్రతి బ్రహ్మ ప్రసౌతి భాష్యం ఓమితి బ్రహ్మ ప్రసౌతి అనుజానాతి అధ్వర్యుడు గారికి చూస్తారు అందరూ అంతా బాగా జరిగింది అని అంతా బాగా జరగలేదు అనుకోండి మళ్ళీ రిపీట్ చేయడమో ప్రాయశ్చిత్తం చేయడమో ఏదో చేయాల్సి ఉంటుంది అప్పుడు అధ్వర్యుడు గారు ఆ బాగానే చేశారు తర్వాత కానివ్వండి అండ ఇది బ్రహ్మ బ్రహ్మగారు ప్రసౌతి అనుజానాతి ఆజ్ఞ ఇస్తాడు అంగీకరిస్తాడు యాక్సెప్టెడ్ ఓం ఓం అని ఆయన అధ్వర్యుడు అన్నాడు అంటే అధ్వర్యుడు కాదు బ్రహ్మ అన్నాడంటే అమ్మాయ అక్కడికి ఆ హోమం పూర్తయింది తర్వాత హోమం యజ్ఞంలో బాగా ఓపిగ్గ చేస్తూ ఉంటాను వైదిక నేను చిన్నప్పుడు చాలా యజ్ఞాలు చూశాను ఇప్పుడు ఎవళ్ళు చేసి వాళ్ళే తక్కువ ఎందుకంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అంత కష్టం జ్ఞానం అంతా సంపాదించాలి కష్టపడి సామాగ్రి అంతా కూడబెట్టాలి ఈ కర్మల్ని ఎవళ్ళు చేసి వాళ్ళు కర్మశ్రద్ధ గల వాళ్ళు చాలా తక్కువ అస్సు అయితే ఈ కర్మ అది ఇంకో యాంగిల్లో గడిపోయింది ఇట్ ఇట్ హాస్ గాన్ టు సమదర్ ఏరియా లైక్ బ్రహ్మోత్సవాలని ఏవేవో రథోత్సవాలని ఇంకో రకంగా దేవాలయాల్లో కర్మాకాండ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే సమాజంలో చాలామంది కర్మని ప్రేమిస్తారు కర్మ ఈజీ జ్ఞానం కష్టం ఒక చోట కూర్చుని ధ్యానం చేయమన్నా కష్టమే విషయాన్ని తెలుసుకోరా కష్టమే ఈ జగత్తు మిథ్యా తెలుసుకునే ప్రయత్నం ఎంత కఠినమైన ప్రయత్నం అన్నది ఎంత కఠినం అది జగత్తు మిథ్యాన్ని అవగాహన చేసుకోవటానికి ఎంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎంత సాధన చేయాల్సి ఉంటుంది అయితే జగత్తు చాలా సత్యంలా గోచరిస్తూ ఉంటుంది నెత్తి శిరస్సుపై తాండవం చేస్తూ ఉంటుంది జగత్ దా అది మిథ్యాన్ని తెలియటానికి పెద్ద తపస్సు చేయాలి అంత తపస్సు చేసి ఓపిక వాళ్ళకుంటుంది దాన్ని సత్యమని స్వీకరించి దాంట్లో వెలుగలడుతూ ఉండటానికి మనుషులు ఇష్టపడతారు కాబట్టి కర్మకాండ ఎందు ప్రీతి ఎక్కువ ఉంటుంది జనులకు తర్వాత ఓమిగ్నిహోత్రమనుజానాతి భాష్యం ఓమితి అగ్నిహోత్రమనుజానాతి జుహోమిక్తే ఓం ఇవ అనుజ్ఞాం ప్రయచ్చతి ఆ మంత్రం అయింది ఇంక మంత్రం అగ్నిహోత్రం నేను అగ్నిహోత్రాన్ని అగ్నిహోత్రం అంటే కర్మ కర్మ పేరు అగ్నిహోత్రం అగ్నిహోత్రం అంటే అగ్ని కాదు కొంతమంది అలా అనుకుంటారు అగ్నిహోత్రం అంటే అగ్ని అనుకుంటా అగ్నిహోత్రం ఈజ్ నాట్ అగ్ని అగ్నిహోత్రంజు హోతి యావజ్జీవం అగ్నిహోత్రంజు హోతి కర్మ పేరు అది ఒకనొక విశిష్టమైన కర్మ దాని ముందు రెండు ఆహుతులు ఉంటాయి అన్నం వండి అయితే బియ్యాన్ని తడిపి ఆ తడి బియ్యాన్ని రెండు ఆహుతులు ఇస్తారు అగ్ని శ పొగలైతే పొద్దున్నైతే సూర్యాయ స్వాహ